కీర్తన నూట నలభై ఎనిమిది మొక్కరయ్య అన్నిటికి మూలమితడు చుక్కలు మల పూసలై సొంపు మీరీనితడు అదే కలశాపుర హనుమంతుడు ఉదయార్కు ఫలమనీ ఒగ్గుచున్నాడు ఉదుటు బాల ఉబ్బుచున్నాడు మదించి రాముని బంటై మలయుచున్నాడు జలనిధికొక జంగ చాచుకున్నాడు ఇలా ప్రతాపమున చేయెత్తుకున్నాడు బలువాల మల్లార్చిపట్టుకున్నాడు వెలయగ కీలు గంటు వేసుకొన్నాడు సరుగా జ్యము సాధించినాడు అరిది సీతకు సేమమందించినాడు నిరతిశ్రీవేంకటాద్రి నిలయునికి పరగిన సేవలను ప్రబలుచున్నాడు